ఓటికి వెయ్యి ఇస్తారు ఐదు వందలు ఇస్తారు మన దగ్గరికి ఎప్పుడు కానివ్వండి ఓటికి ఐదు ఇస్తాం ఇస్తావు ఎవడు ఎప్పుడు ఊరికే న్యూస్ పేపర్లో చదవడమే తప్ప స్వామీజీ మీకు వెయ్యి రూపాయలు ఇస్తాం మీరు మాకు ఓటు అయిందని ఇంతవరకు ఇవ్వబడవాలి కడపలో ఉంటే అందరు కాబట్టి ఉడికే ఈ బుక్ నాలెడ్జీ ప్రయోజనం లేదు బుక్ To begin with a discourse, soon it must be replaced by direct experience. Anyway, so ira it is go it is Atma. If you have metha, Allah, Allah, Allah, Vemi, Pakhanabachanddi, it is Atma. And then, we will separate it as Viveka Roo Panga. It is Ghatam, it is Anithyam, it is Atma, Anithyam. And then, we will not see it. And then, we will see the top of the top. But Ghatam, Anithyam, Matti, Nithyam, Allah, it is not. మరి ఆత్మను కూడా నిత్యహాని వర్ణిస్తారు కదా అంటే కేవలము అది అనిత్యత్వ భ్రాంతి ఎందుకంటే దేహం పుట్టింది గిట్టుతుంది దేహాన్ని బట్టి ఆత్మ కూడా పుట్టి గిట్టేదనే భ్రమ సమాజంలో ఉంటుంది ఆ భ్రమను నివారించటం కోసం అజహాని నిత్యహాని పదప్రయోగమే తప్ప దాన్ని వివిక్తంగా సూచించటం కాదు అంచేతనే ఆత్మస్వరూపం విషయంలో కూడా ఎదోవాచో నివర్తు అవి కోర్చేస్తున్నారు ఉందాము ఎతో వాచో నివర్తే అని మన తయత్వం చేస్తుంది ఏ ఆత్మస్వరూపాన్ని వాక్కు చేరుకొనలేదో అక్కడతో తాగదు అప్రాప్య మనసాస మనస్సుతో కలిసి కూడా కొన్ని వాక్కు తన బలంతో చేరుకోలేకపోతే మనస్సు సహాయం తీసుకుని ఇప్పుడు చేరతాయేమో మనస్సుతో కలిసి అంటే మనస్సుతో కలిసి కూడా చేరుకోలేవు మనం సాధనలో ఆరంభంలో శబ్దాలు ఉంటాయి బుద్ధి బుద్ధితో ఉపయోగించి ఆ శబ్దాలని తెలుసుకుంటూ ఉంటాం దిస్ ఈజ్ వాట్ వీ కాల్ బుక్ నాలెడ్జ్ బుక్ నాలెడ్జ్ అంటే శబ్దాలు ఉంటాయి బుద్ధితోటి తెలుసుకుంటాం ఇది బుక్ నాలెడ్జ్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ బుక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అయినా అని అర్థం చేసుకోవాలి అదే కదా మరి ఎతో వాచో నివర్త అప్రాప్త్య మనసాసహ అంటే అర్థం ఏంటి బుక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అయినా అనదర్ వే ఆఫ్ టెలింగ్ ఎందుకంటే వాచ మనస అదే బుక్ నాలెడ్జ్ అంటే అయితే ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే ఇంటలెక్చువల్స్గా ఉంటారు ఇంటలెక్చువల్స్ అంటే అర్థం ఏంటో తెలిసిన లాట్ ఆఫ్ థింకింగ్ అండ్ లాట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి దట్ ఈజ్ వాట్ అండ్ ఇంటలెక్చువల్ ఇప్పుడు మీరు రోడ్డు మీద పోయే కామన్ మ్యాన్ని ఏదైనా నాలుగు మాట్లాడితే అంతకంటే తెలియదు బాబాయా నాకు అని వాడు ఇంకా ఆపేస్తాడు అదే ఇంటలెక్చువల్ని అడిగాడు అనుకోండి వాడు అలా చెప్తూనే ఉంటాడు మీకు విని ఒప్పుకుంటే వాడు గంటల చెప్తాడు ఎందుకంటే ఇంటలెక్చువల్కి లాట్ ఆఫ్ థాట్స్ అండ్ లాట్ ఆఫ్ వర్డ్స్ థాట్ వర్డ్ కలిసి ఎక్కడైతే థాట్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి థాట్స్ తక్కువ ఉంటే వర్డ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇంటలెక్చువల్స్ హ్యావ్ లాట్ ఆఫ్ థాట్స్ అండ్ లాట్ ఆఫ్ వర్డ్స్ అప్పు దాంతో ఏమైపోతుందంటే ఈ థాట్స్ తోటి వర్డ్స్ తోటి మనం సత్యాన్ని పట్టుకోగలము అనేటువంటి ఒక అహంకారంలో పడిపోతాడు ఇంటలెక్చువల్స్ తర్వాత ఇన్ని థాట్స్ మన దగ్గర ఉన్నాయి ఇన్ని వర్డ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి జ్ఞానం ఉన్నది అనే భ్రమలో కూడా పడిపోతాడు దాంతో ఇంటలెక్చువల్స్ ఆర్ ది టఫెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టు టీచ్ ఇంటలెక్చువల్స్ ఎందుకంటే వాటి యూ హ్ సో మెనీ వర్డ్స్ విత్ హిమ్ సో మెనీ థాట్స్ హీ హ్యాస్ యూ కెనాట్ టీచ్ ఎనీథింగ్ టు హిమ్ అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది నేను ఒకసారి ఏదో క్లాస్ చెప్పాను ఓ బ్రహ్మచారి ఐదారేళ్ళు వేదాంతం వల్లి చదివిన తను క్లాస్లో కూర్చున్నాడు వచ్చి క్లాస్ అయిన వెంటనే నాగ్రి పరిగెత్తుకు వచ్చేసి ఐ హ్యావ్ సెట్ ఆఫ్ డౌట్స్ అన్నాడు నేను అతను ఈ బ్రహ్మచారి వచ్చి క్లాస్లో కూర్చున్నాడు గమనించా సో ఐ హావ్ సెట్ ఆఫ్ డౌట్స్ అన్నాడు ఓకే చెప్పేటంటే ఎస్ అండ్ డౌట్స్ ఓ డౌట్ చెప్పాడు సరే ఎక్స్ప్లెయిన్ చేసి రెండో డౌట్స్ చెప్పకపోతే ఆపాను నువ్వు కంగారు పడకమ్మా నువ్వు మళ్ళీ క్లాస్కి రా అలా క్లాస్ వస్తూ ఉంది వస్తూ ఉంటే నీకు క్రమంగా డౌట్స్ తీరుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఆల్రెడీ చాలా చదువు ఉన్నావు కాబట్టి నువ్వు చదివినంత బుద్ధి ఎందు పెట్టుకుని అప్పుడు నేను చెప్పిన పాఠం వింటే ఆ పాఠం నేను ఉపయోగించండి నువ్వు చదివినంత పక్కన పెట్టి ఎంటీ మైండ్ తోటి వచ్చి కూర్చో క్లాసులో బ్లాంక్ మైండ్ కాదు ఎంటీ మైండ్ అప్పుడు నీకు ఏమైనా ఉపయోగపడుతుంది రెండు మూడు నీకు ఆల్రెడీ నేను కర్మయోగ అనగానే నీకు ఆల్రెడీ కర్మయోగ తెలుసు నేను భక్తి అంటుండగానే అదేమిటో నీకు తెలుసు నేను ఆత్మ అనగానే అదేమిటో నీకు తెలుసు నువ్వు ఆ బేసిస్ మీద నువ్వు నా క్లాసుకి అటెండ్ అయితే అది నీకు ఉపయోగపడదు అంత ప్రీఫిక్సేషన్ తోటి నీకు ఉపయోగపడదు నువ్వు ఇన్ని కండిషన్స్ నువ్వు సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు నీకు నా క్లాసు ఉపయోగపడుతుంది నువ్వు రెగ్యులర్గా రావాలి సో రెగ్యులర్గా రావాలి ఎంటీ మైండ్తో ఓపెన్ మైండ్ తోటి కూర్చోవాలి అని నేను చెప్పాను ఎందుకు చెప్పాను ఎన్ని మాటలు ప్రేమతో చెప్పాను అతను తక్కువ అర్థం ప్రమాదం ఉంది కానీ ఆ ప్రమాదాన్ని మనసులో పెట్టుకునే నేను ప్రేమతో చెప్పాను అయితే ఫార్చునేట్లీ హీ ఈజ్ అన్ ఓపెన్ మైండెడ్ గాయ్ తత్వాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధ గలవాడు ఆ వ్యాక్స్ నుంచి రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అయ్యాడు ఒక వారం రోజుల తర్వాత చెప్పాడు మీరు చెప్పింది కరెక్ట్ అండి కాబట్టి ఓపెన్ మైండ్ ఉండి వినయం ఉన్నవాడికి అయితే మీరు చెప్పగలుగుతారు కానీ ఓపెన్ మైండ్ లేక వినయము లేక ఈ గ్రంథాలను వల్లించిన వాడికి మీరు వేదాంతం బోధించలేరు ఎందుకంటే దే హ్యావ్ టూ మెనీ వర్డ్స్ ఆల్రెడీ విద్య అండ్ టూ మెనీ థాట్స్ సో ఈ రకంగా ఆత్మసత్వం దగ్గర ప్రతీదీ సూక్ష్మంగానే ఉంటుంది ప్రతీదీ క్రిటికలే ఏమాత్రం తేడా వచ్చినా పాడైపోయింది మైసూర్ పాక్ తయారు చేయటం నెయ్యి తక్కువైతే రుచి ఉండదు నెయ్యి ఎక్కువైతే ఇబ్బంది వేడి తక్కువైతే సరిగ్గా ఉడకదు అది పచ్చి ఉంటుంది వేడి ఎక్కువైతే రాయిల చుట్టు కూడా పక్కనే ప్రొవైడ్ చేస్తూ ఉండాలి ఆ చుట్టుతో ఒటుకు తినాలి సో ఈ విధంగా మైసూర్ పాక్ కరెక్ట్గా పాలం సరిగ్గా అలా అన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ అన్ని పెర్ఫెక్ట్గా కుదిరితే అప్పుడు ఆ మైసూర్పాకు బాగుంటుంది సో ఆ విధంగా ఈ ఆత్మస్వరూపం అంత క్రిటికల్ కేసు వెరీ క్రిటికల్ దీన్ని వాక్కుతో వర్ణించడం లేదు అలాగే నోరుముస్ని కూర్చోవడం లేదు ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ ఉభయతో పాషా రజ్జుకు ఎక్కువ పదాలు ప్రయోగిస్తే తత్వం పోతుంది అసలే పదప్రయోగం చేయకపోతే కమ్యూనికేషనే లేకుండా పోతుంది సో ఇట్ ఈస్ ఏ టఫ్ టాస్క్ य स्वप्नेसा जाग्रास चलती मजदी वदाई इन उलगंटू उठा కళలో మీకేమిటి భాషిస్తుంది ద్వయాభాసం ఏది తెలుస్తూ ఉంటుందంటే ద్వయాభాసం సో ద్వయము ద్వయము అంటే ఓకే ఓకే తార్థం శ్లోకం ఈ శ్లోకం వైత్య ప్రకరణంలో ఉంది అక్కడికి వెళ్ళమంటున్నారా దొరికింది ఇరవై తొమ్మిదవ శ్లోకం అద్వైత ప్రకరణలో తీయండి ఒక్కసారి ఎందుకంటే ఇక్కడ ఆయన ఏం చెప్పట్లేదు దాని గురించి ఇరవై తొమ్మిదవ శ్లోకం అద్వైత ప్రకరణమా వైత్య ప్రకరణమా అద్వైత అద్వైత ప్రకరణలో ఇరవై అక్కడ ఉండండి సో అక్కడ చిత్తం చలతి మాయయానికి బదులు స్పందతే మాయయా మన రెండో ఒకటే స్పందల ఒకటే చిత్తం అన్నా మనహా అన్న ఒకటే రెండో ఒకటే తాగ్రద్వయాభాసం స్పంద మాయయాన సేమ్ సో అక్కడ యథా రజ్వాన్ వికల్పిత సర్ప రజ్జుపేణ అవేక్షమానస్ సన్ ఏం మన పరమార్థ విజ్ఞప్తి ఆత్మరూపేణ అవేక్ష్యమానం సది గ్రాహ్య గ్రాహక రూపేణ ద్వయాభాసం అది అంటే మనం అనుకున్నదే సో స్వప్నంలో రెండు కనపడతాయి ద్వయం కనపడుతుంది ద్వయం వేదాంతము ఆత్మస్వరూపాన్ని అద్వయము అని బోషిస్తుంది ఆత్మ అద్వయము అని అయితే లోకంలో ద్వయ సిద్ధాంతము అని ఉంటుంది దాని పేరే ద్వయ సిద్ధాంతం ఓడివళి తస్సది ఆత్మ అద్వయభోగి ఉపనిషత్తులు చెప్తూ ఉంటే వాడు ద్వయ సిద్ధాంతము ఉంటాడు ఏం ద్వయ సిద్ధాంతం ఎనివే పనులండి అది ఎలా సో గ్రాహ్య గ్రాహక భావము మీరు స్వప్నంలో మీ స్వప్నాన్ని స్వప్న వివేకము ఉంటారు నేను కళ గురించి మీరేమిటి చెప్పేది అనకూడదు కళ స్వప్న వివేకం బాగా గట్టిగా ఉండాలి స్వప్నాన్ని బాగా తెలుసుకుంటే అప్పుడు జాగ్రత్త యొక్క తత్వం బయటపడుతుంది స్వప్నంలో మీకు ద్వయాభాస ఉంటుంది అంటే కనబడుతుంది ఆభాష ఆభాస అంటే కనబడుతుంది ఏమీ లేదు కనబడుతోంది కదా అని ఉందనుకోకూడదు స్వప్నంలో కనబడుతుంది ఏమీ ఉండదు అప్పుడు ఆభాష ఏమిటి కనబడుతోంది స్వప్నంలో ద్వయము ఏమిటి అద్వయము గ్రాహ్య గ్రాహక స్వప్నంలో నేను తెలుసుకునేవాడను ఇది నాచే తెలియబడే ప్రపంచము ఆ ప్రపంచంలో కంటెంట్ ఏదైనా కావచ్చు ఓ రోజు ఏనుగులు రథాలు ఉండొచ్చు ఇంకో రోజు విమానాలు రైళ్లు ఉండొచ్చు డజన్ మ్యాటర్ తెలుసుకునే నేను తెలియబడే ప్రపంచము ఇది ద్వయాభాసం గ్రాహ్య గ్రాహక గ్రాహక అంటే తెలుసుకునేవాడు గ్రాహ్య అంటే తెలియబడేది ఇప్పుడు స్వప్నంలో ఈ తెలియబడే ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ మనస్సే అలా స్పందిస్తాం మనస్సే అలా స్ఫురిస్తాం స్వప్నంలో ఏను కనపడిందండి ఏనుగంటే ఎక్కడి నుంచే ఎక్కడి నుంచో నా అడవి నుంచి కేరళ నుంచి తెప్పించాలనుకుంటున్నారా ఏమన్నా అంటే ఈ గేమ్స్కి గేమ్స్ కానీ దేవాలయాలకు కానీ ఏనుగు కావాల్సి వస్తే కేరళకి మీరు కేరళలో ఏజెంట్స్ ఉంటారు ఏనుగులు సప్లై చేసే ఏజెంట్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రైల్లో పంపిస్తారు ఏనుగుని రైలు ఉంటే గూడ్స్ రైల్లో పంపిస్తారు ఏం చెప్పుకుంటారు ఈ దేవాలయాలు వాళ్ళు ఏనుగులు తెప్పిస్తూ ఆ ఏనుక్కి అంత హింస కలుగుతుందని పట్టించుకోరు అది ఏనుగు కావాలి ఎందుకు ఏనుగు అది అప్పుడప్పుడు దానికి పిచ్చెత్తుందనుకోండి మొత్తం ఆ చుట్టుముట్టు ఎవళ్ళు ఈ పళ్ళకి ఉండదు ఆచార్య ఎవరు అందరూ పారిపోతారు అక్కడి ఆ ఏనుగు మావటి ఏమైనా వాడు వెళ్తే దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఆ అత్తదాకా మోస్తున్న పళ్ళకి అక్కడే పెట్టేసి లేచేనుక్కి కనుక కోపం వస్తాయి వీళ్ళు ఆయన వస్తున్నారు వస్తుంటే పూర్ణకుంభంతో స్వాగతం చెప్పచ్చు కదా ఏనుగు ఎందుకు వెళ్ళి ఆయనకి రిసీవ్ చేసుకుని ఓ ఏనుగులు పెట్టారు ఏనుగులు పెడితే సరే ఆయన అబ్బా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సివిక్ రిసెప్షన్ అని ఏదో అనుకుంటూ బాబా అలాగే వచ్చి ఆ పూర్ణకుంభాన్ని బుట్ట ఎక్కాలో లేకపోతే కనీసం ఏనుగులో ఏదో ఆయన సంతోషంగా వస్తుంటే ఈ లోపల దానికి పిచ్చెక్కి దానికి దాటి ఇరిటేటెడ్ అది ఎప్పుడైతే పిచ్చెక్కిందో మామిటి జంప్ చేసి పారిపోయాడు అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు పారిపోయాడు అప్పుడు ఈ మహాత్ముడు ఈయన పారిపోయాడు నేను కూడా పారిపోయాడు అయితే ఒకటి అక్కడ ఏమైందంటే ఈయనకి రిసెప్షనిస్ట్న్నారనే చాలామంది సాధువులు వచ్చారు ఈ టీవీలో చూపించాడు ఆ సాధువుల్లో ఒకడు పట్టుకుంది ఒకడు పట్టుకున్నాడు అటువంటి చంపేసింది యూ స్కిల్ వన్ ఆఫ్ ది శాస్త్రం రోబుడు సాధువు స్కిల్ ఆయన ఈ మహాత్ముడికి సివిక్ రిసెప్షన్ లో ఏనుగు దాని ఊరికే చూడడానికి వచ్చేది ఆయన ఏదో పిచ్చి సో ఆ రకంగా మీరు స్వప్నంలో ఏనుగు చూశారంటే అది కేరళ నుంచి తెట్టించారా ఏమన్నానా మరి ఎక్కడి నుంచి వచ్చిందా ఏనుగు మనస్సే ఆ ఏనుగులాగా స్ఫురించింది మనహ చలటి మనస్సే అలా ఇలా తెలిస్తే ఏనుగు అలా తెలిస్తే పర్వతము అలా తెలిస్తే ఇంకొకటి ఇంకొకటి మనస్సే మరి నేను తెలుసుకుని వాడని నేను అదేమిటి అది మనస్సే కాబట్టి మనస్సే జ్ఞాతముగా మనస్సే జ్ఞేయముగా స్వప్నంలో కనబడుతూ ఉంటుంది ఏమండి ఇది స్వప్న వివేకం మీరు జాగ్రత్తలోకి రండి జాగ్రత్తలో మీకు గ్రాహ్య గ్రాహక భావ అనుభవానికి వస్తుందా లేదా నేను తెలియవాడను ఈ జగత్తు నా చేత తెలియబడేది ఆ విధంగానే మీకు జాగ్రత్త వస్తుంది కదా ఏమిటి తేడా స్వప్నానికి ధరికి తేడా ఏమి ఏమి తేడా లేదు అంత మనస్సే స్వప్నంలో కూడా స్వప్నంలో ఎలా అయితే గ్రాహ్య గ్రాహక భావము కేవలము మనస్సు యొక్క స్పందన మాత్రమే అయి ఉన్నదో అనగా ఆభాష మాత్రమే అయి ఉన్నదో అనగా వాస్తవంలో అక్కడ గ్రాహ్య గ్రాహక భావం అనేది ఏదీ లేదో అదేవిధంగా అంటే చూడండి ఏనుగుమి ఇచ్చేనని అంటలేదు ఏనుగు మిథ్య ఏనుగుని తెలిసే పరిచ్ఛిన్న వ్యక్తి కూడా మిథ్య జ్ఞాతులు జ్ఞాతాజ్ఞే రెండు కలిపి మిథ్య గ్రాహ్య గ్రాహక భావం మొత్తం మీద ఆభాష జాగ్రత్త అవస్థ కూడా అంతే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను స్వామిని ఈ దేహము నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని స్వామిని ఇదంతా సత్యం కానీ జాగ జగత్తు అంటే తప్పదు మొత్తం గ్రాహ్య గ్రాహక భావం అంతా కూడా మిథ్యమే ఎందుకంటే కేవలము మనస్సే ఆ విధంగా భాషిస్తూ ఉంటుంది అయితే మరి జాగ్రత్తలో ఈ భాషించే జగత్తు దాంట్లో పార్ట్గా ఉంటుందో దాన్ని తెలుసుకునే నేను ఇదంతా కూడా సత్యంలాగా సత్యము ఇది సత్యంలాగా కనపడుతోందండి యథార్థంలాగా మనకు అనుభవానికి వస్తుంది అంటే చూడండి స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే తదద్భవే తన కాలమునందు సత్యము వలె తెలుసుకున్న తరువాత అది లేదు వాస్తవంగా లేదు నేను పొరబడ్డాను అది ఆభాష మాత్రమే అని తెలుసుకుంటాడు తెలుసుకున్న తరువాత తెలుసుకునే వరకు అది సత్యంలాగే భాషిస్తుంది మీరు కళగంటున్నారు కళలో ఏనుగుని చూశారు ఇది ఏనుగు నేను కళలో చూస్తున్నాను కాబట్టి ఏనుగు మిథ్య అనుకుని చూస్తారా అలాగేం చూడరు ఏనుగు సత్యం చూస్తారు నిజానికి ఇది మిథ్యాని ఆ జ్ఞానము ఉదయించి వరకు వారికి అది సత్యంలాగే భాసిస్తుంది స్వకాలే సత్యవద్భాతి స్వప్న ప్రపంచమంతా కూడా స్వప్న కాలంలో సత్యంలాగే భాషిస్తుంది తెలివి అది అసత్యం తెలుస్తుంది అసత్యం అని తెలుస్తుంది అలాగే జాగ్రత్త కూడా జాగ్రత్తలో గ్రాహ్రాహకునిగా అంతర్భాగమైపోయి ఆ గ్రాహకుడుగా తానైపోయాడంటే గ్రాహకత్వం సత్యం అంటే గ్రాహ్యం కూడా సత్యమే అవుతుంది ఆ విధంగా స్వకాలం అంటే జాగ్రత్ కాలము జాగ్రత్త కాలంలో గ్రాహకత్వము సత్యము అని భ్రమిస్తున్నంత కాలము గ్రాహ్యము కూడా సత్యంగానే భాసిస్తుంది ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో ఆత్మజ్ఞానం వహిస్తుందో అప్పుడు మాత్రమే గ్రాహ్య గ్రాహక భాగము అసత్యము అని తెలుస్తుంది సో ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞ ప్రబోధ సమయే మొదటి శ్లోకమే దక్షిణామూర్తి శ్లోకంలో మొదటిదే సో విశ్వం నిజాంతర్గతం పశ్చిన్నాత్మనిమాయయా బహిర్వోద్భూతం యథానిద్రయ బహిర్వోద్భూతం గ్రాహ్యగ్రాహక భావం వచ్చేసింది సో ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయ ఆ ప్రబోధ సమయంలో ఈ గ్రాహ్యగ్రాహక భావము అసత్యము స్పష్టమవుతుంది కాబట్టి మీరు సత్యమని భ్రమపడుతున్నంతసేపు అది సత్యము వలనే మీకు ఒక దృష్టాంతం చెప్తూ చూడండి ఒక అతను పొలం గట్టు మీద నడిచి వెళ్తున్నాడు తోటకి పల్లెటూళ్ళో నడిచి వెళ్తుంటే అతనికి పాము కరిచింది పావు కరిస్తే పల్లెటూళ్ళు ఆ పాము కరిచేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఎవరో నన్ను పావు కర్ర చేసింది పాము కర్ర చేసింది అని గగ్గోలు పెట్టేశాడు అలా చేస్తారు పల్లెటోళ్ళలో కొంచెం జనం గగ్గోలు పెట్టేస్తారు అప్పుడు చుట్టుముట్టు అక్కర్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇంకా ఇళ్లకు వెళ్ళి టైం అది వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు పాము కరెక్ట్ చేసిందిరా వాడు పడిపోయాడు అక్కడ పాముఖర చేసిందిరా అని వాళ్ళు గుంజా కాలుడి వేసేసి బుదాల మీద మోసుకొచ్చేసి గ్రామంలోకి తీసుకొచ్చేసారు గ్రామంలోకి తీసుకొచ్చేసి అక్కడ వెంటనే పాము మంత్రం వేసి ఆయన దగ్గరికి మూసు దాకా వచ్చారు ఆయన వెళ్ళి వేప మండ ఒకటి తీసుకురమ్మన్నాడు ఆ వేప మండ తీసుకురావడానికి వెళ్ళిపోయారు అప్పుడు ఈ లోపల ఈ పాము మంత్రం వేసి వాళ్ళు ఎక్కడ మీకు ఎక్కడదాకా అని అడిగారు అడిగితే మోకాలు దాకా వచ్చిందా లేకపోతే తొడదాకా వచ్చిందా అని అడిగితే వీడు జాగ్రత్తగా అంటే కొంచెం పరిశీలన చేసుకుని మోకాలు దాటిస్తూ తొడలోకి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పాడు సరైతే ఓ గుడ్డ కట్టేయండి అక్కడ అనగానే వెంటనే ఒకడు హఠాత్తుగా తను ఉత్తరీయాల చింపేసి ఆ వంతును జాగ్రత్తగా కట్టేశాడు కట్టేసి ఇంకా తొడదాకానే వచ్చింది ఇంక ఈ పైకి ఈ విషం ఎక్కదు అని చెప్పేస్తే అవును ఆగిపోయింది ఇంకెక్కట్లేదు అన్నాడు అయిపోయింది అయితే విషం బాగా ఎక్కిందా లేదా తెలియడం కోసం మీరు ఒక మిరపకాయ ఇచ్చి నలభ నవలమా మిరపకాయ పెట్టుకుంటారా అంటే గమ్ములు తక్కువని ఇంట్లోకి వెళ్ళిపోయి ఒకడు నాలుగు మిరపకాయలు తెచ్చాడు ఒకటి తాలు నాలుగు పట్టుకొచ్చాడు ఈ మిరపకాయ చెప్పేదా ఏమీ కథ చెప్పారు అయ్యారా మళ్ళీ అదే కథ మీరు ఏం చేయను సో కూడా మళ్ళీ అదే చెప్పిన శ్లోకమే సో మిరపకాయ నమలేశాడు ఎలా ఉంది రాయగా ఉందని చెప్పాడు ఈరోపలో వేప మండ పట్టుకొచ్చాడు ఈ వేప ఆకులను నగిలించేసరి ఇది ఎలా ఉన్నాయి ఇలా అంటే తీ ఉన్నాయి చెప్పి అమ్మ బాబా విషం ఎంత విషమే కా విషం అంతల్లా ఎక్కేస్తే రావాలి అంటే నురగ రావడం ప్రారంభించింది సరే మంత్రం వేసుకుని సరే ఇంకా కథ మీకు నేను మంత్రం వేసుకుంటే ఈ లోపల ఒక ఎక్కడ కలిచిందిరా నేను పామని అడిగాడు అంటే ఆ తోటలోకి వెళ్తే ఫలావారు తోటలోకి వెళ్తే గట్టి మీద కలిసి అదే అక్కడ రబ్బరు పాము ఒకటి పళ్ళు ఉండాలిరా లేకపోతే అక్కడ ఏదో ఈ పొలలో పోయి ఈ ముళ్ళక ముళ్ళ కంచే పొల్లలో ఏదో పొడుంటాయి రా అది ఏదైనా మిచ్చుకుందేమో నేను చూస్తాను అని వెళ్ళి పరిగెత్తుకుని ఆ గట్టి దగ్గరికి వెళ్తే అక్కడ ఇలాగ తాడు ఆకారంగా ఒక కట్టి ఒకటి ఉన్నది దానికి ముళ్ళు ఉంది ఆ ముళ్ళు పట్టుకొచ్చాడు ఆ కట్టె పట్టుకొచ్చాడు ఏదో ఇదేనా నేను కనిపించిన పాము ఇదే అన్నాడు మరి పాము ఎక్కడ ఉందిరా ఇది కట్టే కదా ఇది పాములాగా ఉంది వంకరగా తప్పుడు పాము కాదు ఇది అంటే ఓహో అలాగా మరి వెనపకాయ ఇప్పుడు కారంగా ఉందండి వేప మా ఇప్పుడు చేతిగా ఉంది వేప మరి నూట ఇప్పుడు ఆగిపోయింది అంటే స్వకాలే సత్యవత్ వాడు తను పాము కట్ చేసిందని అదంతా సత్యంలా భాషిస్తుంది ప్రబోధే తద సద్ధలే తెలుసుకోగానే అదంతా కూడా మిత్యా అని తెలిసిపోతుంది కాబట్టి అది ఆ అజ్ఞానము యొక్క లక్షణం అలా ఉంటుంది అజ్ఞాన ఆవేశంలో మనిషి ఎలా ఉంటుంది ఆ అజ్ఞాన ఆవేశంలో ఎంత సత్యం అనేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు మీరు చూడండి మీరు కలగన్నారు కళలో ప్రపంచాన్ని చూశారు ప్రపంచాన్ని చూశారంటే ఒక ఆకాశము స్పేస్ ఉండాలి కదా స్పేస్ లేకుండా ప్రపంచాన్ని చూడలేదు తర్వాత కాలము కూడా ఉంటుంది ఎందుకంటే ఆ ప్రపంచంలో కదలికలు ఉంటాయి కదలికలు ఉంటాయంటే టైం ఉంటుంది పదార్థాలను చూస్తారు ఇవి చూసి ఇవ్వడుంటాడు కానీ వాస్తవంగా స్వప్నంలో దేశమూ మిచ్చేయే కాలము ఇచ్చేయే వస్తువులు మెచ్చేయే సరిగ్గా అదేవిధంగా అంటే లేని దేశాన్ని లేని కాలాన్ని యథార్థంగా లేని దేశ కాల వస్తువులను మీరు స్వప్నంలో చూస్తున్నారు కదా అదేవిధంగా యథార్థంగా లేని దేశకాల పరిచ్ఛేదములనే వస్తువులనే మనం జాగ్రత్తలో కూడా చూస్తున్నాము అని చెప్పడానికి అభ్యంతరం ఏమున్నది వట్ ఈస్ ది అభ్యక్షం ఇప్పుడు మీరు మీరు కలగన్నారు ఇక్కడ వాక్యం అది యథా స్వప్నే ద్వయాభాసం తథా జాగ్రద్వయాభాసం జాగ్రత్ అంటే జాగ్రతి లుప్త సప్తమే విభక్తికం పదం సప్తమిభక్తి లోపించిన పదం ఇప్పుడు మీరు కళగన్నారండి కళలో దేశం ఉంటుంది దేశం అంటే ఒక చోటు స్పేస్ కాలం ఉంటుంది వస్తువులు ఉంటాయి వ్యక్తులు ఉంటాయి వ్యక్తులు ఉంటారు మనుషులు ఉంటారు సంబంధాలు ఉంటాయి కళలో ఈమె నా వీడు నా కొడుకు వీడు ఫ్రెండు వీడు ఎనిమి అనే సంబంధాలు ఉంటాయి తర్వాత కళలో ధర్మాధర్మాలు ఉంటాయి ఇది మంచి పని చెడ్డ పని ధర్మాధర్మాలు ఉంటాయి తర్వాత కళలో దేవతలు ఉంటారు దేవతలు కావచ్చు దేవత కావచ్చు వీడి వీడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది కళలో దేవత ఉంటుంది తర్వాత కళలో న్యాయ వైశేషిక సాంఖ్య ద్వైత అద్వైత సిద్ధాంతాలన్నీ ఉంటాయి ఇవి ఉంటాయి వేదాంత క్లాసుకు వెళ్ళివాడు కలగన్నాడంటే ఇవన్నీ కూడా కళలో ఉంటాయి ఇవన్నీ కళలో ఉంటాయా ఉండరా మీరు నేను సాంఖ్య నిరాకరణం చేస్తూ ఉంటా బ్రహ్మసూత్రం ఎత్తుకున్నామంటే సాంఖ్య నిరాకరణమే ఉంటుంది భగవద్గీత పట్టుకున్నాము అంటే మీమాంస నిరాకరణమే కర్మమీమాంసను నిరాకరించడమే ఉంటుంది మెయిన్గా ఇప్పుడు ఇవన్నీ పాఠాలు చెప్పి చెప్పి ఆ పుస్తకాలు చూసి చూసి కంప్యూటర్ మీద ఎక్కించి ఎక్కించి రాఖరే అవుతుందంటే కళ ఆ కళలో వైశేషికము సాంఖ్యము మీమాంస ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కళలో ఉంటాయా నేను చెప్పినవన్నీ సరిగ్గా అదేవిధంగా జాగ్రత్తలు కూడా ఉంటాయి ఏమిటి కళలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఏంటే దేశ కాల వస్తు వ్యక్తి సంబంధ ధర్మాధర్మ పుణ్యాపుణ్య పుణ్యపాప ఇన్ని భేదాలు న్యాయ వైశేషిక సాంఖ్య ఇవన్నీ కళలో ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన ఇవన్నీ కళలో భాషించాయి మీరు చెప్పక తప్పదు అంతే కదా ఓకే మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చారు జాగ్రత్త వ్యవస్థలో ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయి ఎలా అనుభవానికి వస్తున్నాయి ఆయా సంస్కారములతో నిండిన మనస్సు యొక్క స్పందన వల్ల అనుభవానికి వస్తున్నాయా లేకపోతే ఇంకో రకంగా ఏమైనా అనుభవానికి వస్తున్నాయా ఇప్పుడు కళలో వైశేషిక సిద్ధాంతాన్ని ఖండించడం మీరు చేశారు కళలో జాగ్రత్త వచ్చింది ఇప్పుడు వైశేషికాన్ని ఖండిస్తూ మాట్లాడుతున్నారు అక్కడ వైశేషికాన్ని ఖండించిన మనస్సుకి ఇక్కడ వైశేషికాన్ని ఖండించిన మనస్సుకి సంస్కారం సమానమేగా స్పందన సమానమేగా కాబట్టి స్వప్నము అనగా సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన జాగ్రత్త కూడా అంతే ఏమిటి తేడా కాబట్టి జాగ్రత్త స్వప్నము వంటిదే తర్వాత ఇప్పుడు ఇది మీరు ఆలోచించండి ఓకే తర్వాతి శ్లోకం ఏమిటి అన్నాము అరవై శ్లోకం అద్వయం చిత్తం స్వప్న సంశయంచాసం జాగ్రన్న సంశయ ఇప్పుడు స్వప్నం చూశారండి మీరు స్వప్నంలో చూసే నేను నా చేత చూడబడే ప్రపంచము ఆ ప్రపంచంలో అనేకం ఉన్నాయి ఏనుగులు పర్వతాలు నదులు ఇన్ని చూశాను నేను చూసేవాళ్లను నేను ఇప్పుడు ఇప్పుడు స్వప్నంలో అనేకమున్నాయా లేక నేను ఒక్కడినే ఉన్నానా నేను ఒక్కడనే ఉన్నాను ఆత్మ చైతన్య రూపుడు నేను తప్ప ఇంకేమీ లేనే లేదు నేను తప్ప మరేమీ లేదు కానీ ఏం కనపడింది ఆ నేనే చూచే పరిచ్ఛిన్నమైన నేనుగా చూడబడే ప్రపంచంగా మొక్కలయ్యి కనపడింది అనే ఆ చైతన్యమే ఒకవైపు చూచే నేనుగా ఇంకోవైపు చూడబడే ప్రపంచంగా విడిపోయి కనపడింది ఇప్పుడు మీరు నేను ప్రశ్నలతో చెప్పండి స్వప్నం చూశారు స్వప్నంలో చూచే మీరు మీరు ఏనుగును ఉండదాన్ని చూశారు ఆ ఏనుగు నదీ తీరాన్ని ఉంది నదిని చూశారు ఆ పక్కనే పర్వతం ఉంది పర్వతాన్ని చూశారు ఇప్పుడు ఎన్ని అయ్యాయి నాలుగు అయ్యాయి ఇప్పుడు స్వప్నంలో నాలుగు చూసేవాడు ఒకటి చూడబడేవి మూడు నాలుగు అయ్యాయి ఇప్పుడు స్వప్నంలో నాలుగు ఉన్నాయా లేక మీరు ఒక్కరే ఉన్నారా మీరు ఒక్కరే ఉన్నారు మరి మీరొక్కరే ఉంటే ఈ నాలుగు ఎక్కడి అంటే అద్వయంచ ద్వయాభాసం ఉన్నది మీరు ఒక్కరే అయినా మీరొక్కరుగా ఒక్కరే ఉండి కూడా అనేకమున్నట్టుగా గ్రాహ్య గ్రాహక ప్రపంచం ఉన్నట్టుగా అత్యత్తమే స్వప్నంలో స్పందిస్తుంది నశయ అయ్యా మీకేం దీని విషయంలో డౌట్ ఏం లేదు కదా ఇది స్పష్టమే కదా ఓకే తర్ అదేవిధంగా అద్వయం ద్వయాభాసం జాగ్రత్తలో కూడా జాగ్రత్ అంటే మళ్ళీ జాగ్రతి జాగ్రత్త కూడా సో జాగ్రవస్ కూడా ఒకే ఆత్మచైతన్యము సకల పదార్థముల రూపంగా ఒకవైపు గ్రాహక అంటే జ్ఞాతరూపంగా మరొక వైపు ఒకే ఆత్మచైతన్యం భాషిస్తోంది తా అద్వయ ద్వయాభాసం అద్వయం అధిష్టానస్వరూపతయా ఏకం స్వప్లే చరతీత్యనువర్తె ప్రతీయతే తదర్థ వాస్తవంగా ఆత్మచైతన్యస్వరూపుడనైనా నేను రెండవది లేని ఆత్మచైతన్యమే స్వప్నంలో ఉంది ఆ ఆత్మచైతన్యమే ఒకవైపు పరిచ్ఛన్న వ్యక్తిగా మరోవైపు వాడిచే దర్శింపబడే నానారసమైన జగత్తుగా స్పందిస్తోంది అదేలా స్పందిస్తోంది ఆ స్పందనకే మనస్సుని కాదు జాగ్రత్త కూడా సరిగ్గా ఇదే పరిస్థితి ఏమీ మార్పు లేదు నా సంశయ స్వప్నం విషయంలో మీకు ఎటువంటి సంశయం ఎలాగైతే లేదో జాగ్రత్త విషయంలో కూడా అదేవిధంగా ఎటువంటి సంశయము లేకుండా ఉంటాయే ఆత్మ జ్ఞానము ఇప్పుడు మీరు స్వప్నం చూశారు ఇదే ఇదే శ్లోకంలో ఎలా ఉంది అక్కడ ఎలా ఉందంటే అద్వయంచవయాభాసం ముప్పయో శ్లోకం మనస్వప్నైన సంశయ అద్వయంచవయాభాసం తథా జాగ్రత్త సంశయ అని అక్కడ ఇప్పుడు మీరు స్వప్నం చూశారు స్వప్నంలో మీకొక శత్రువుని మీరు చూస్తున్నారు ఆ శత్రువు మీతోటి మాట్లాడుతున్నాడు అంటే మీ ఎత్తుకి పై ఎత్తు వేస్తాడు కదా మరి శత్రువు వాడి ఎత్తుకి పై వేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ ఎత్తుకి పై వాడు వేస్తున్నాడు ఇది స్వప్నం నడుస్తోంది ఏమండి ఇప్పుడు మీ ఎత్తుకి పై వేస్తున్నాడు అంటే ఆలోచించి వేస్తున్నాడు కదా వాడి ఎత్తుకి పై ఎత్తు ఆలోచించి మీరు వేస్తున్నారు ఇప్పుడు మీ ఎత్తుకు పై ఎత్తు వేసే ఆలోచన చేసే మనస్సు వాడిదా మీద మీ మనస్సే వాడి మనస్సులా భాషించి ఎత్తుకు పై ఎత్తు వేస్తాం వాడి ఎత్తుకు పై ఎత్తు వేసే ఆలోచించే మనస్సు అది ఎవరిది అది మీదే అంటే ఏమైంది స్వప్నంలో మీ మనస్సు మీదే శత్రువు మనస్సు మీదే కానీ మీ మనస్సు వేరు శత్రువు మనస్సు వేరు అన్నట్టుగా ఒకే మనస్సు రెండు మొక్కలై కనబడతాం జాగ్రత్త కూడా అంతే అంచేతనే ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అనుకోండి కూర్చుంటే ఒక మనిషి గుర్తుకొస్తుంది గుర్తుకొస్తే అగో వాడు ఇలా చేశాడు వాడు నాకు అపకారం చేశాడు అనిపిస్తుంది అని గుర్తుకొస్తుంది సైకలాజికల్ మెమరీ ఫ్యాక్చువల్ మెమరీ కాదు సైకలాజికల్ మెమరీ వాడు అపకారం చేసిన వాడు కూడా అయితే అవ్వచ్చు ఏమో ప్రపంచంలో ఉపకారాలు ఉంటాయి అపకారాలు ఉంటాయి ఉపకారాల కంటే అపకారాలు ఎక్కువ ఉంటాయేమో ఎక్కువ ఉంటాయో ఎక్కువ ఉంటాయో గుర్తు మాత్రం గట్టిగా ఉంటుంది సైకలాజికల్ మెమొరీ కాబట్టి అపకారం చేసేదని గుర్తుకొచ్చాడు గుర్తుకొచ్చాడు ఇప్పుడు నా మనస్సులో ఒక రణరంగం సాగిపోతుంది ఇటువైపు నేనున్నాను అటువైపు నాకు గుర్తుకొచ్చినటువంటి నా శత్రువు ఉన్నాడు అదే రణరంగం సాగిపోతుంది అంచేతనే మనస్సు టెన్షన్ కూడా వచ్చేస్తుంది ఆ మూలంగా అవునండి ఈ రణరంగం సాగిపోతుంది ఈ రణరంగంలో ఆ శత్రువు ఎవరండి నా మనస్సే ఆ శత్రువు రూపంగా ఉండదు నేను ఆ శత్రువు గురించి ఆ శత్రువు వల్ల బాధపడుతూ నేను అది నా మనస్సే ఆ శత్రువుని ద్వేషించేది నా మనస్సే ద్వేషింపబడే శత్రువు అది నా మనస్సే కావంటే జాగ్రత్తలు ఏమైనా తేడా ఏమైనా ఉందా మీకేమైనా తేడా కనపడుతుందా నాకైతే ఏమీ తేడా కనపడి ఈ సత్యాన్ని గుర్తించి వీటి సైకలాజికల్ మెమరీని రిజెక్ట్ చేసి శత్రువును కూడా క్షమించేసి వాడు గురించి ఆలోచించడం మానేసు కూర్చున్నారనుకోండి ఇప్పుడు శత్రువు ఉన్నాడా లేడా కోయాడంతే అంతకుముందు దాకా శత్రువు మీలో మీ మనస్సులో మెదులతో మిమ్మల్ని హింస పెట్టిన శత్రువు ఏమయ్యాడో మీలో కలిసిపోయాడు కాబట్టి జాగ్రత్తలో కూడా అనుభవాలు ఏమీ తేడా లేదు ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ తర్వాత స్వప్నంలో మీరు ఒక ప్రపంచాన్ని చూస్తున్నారు ఆ స్వప్న పురుషుడు ఒకడు ఉంటాడు స్వప్న పురుషుడు అంటే స్వప్న దేహం ఉన్నది కదా స్వప్నంలో మీకు దేహం ఉంటుంది ఆ దేహంతో మీరు తాదాత్మ్యాన్ని చెందుతారు చెంది నేను ఫలానా అని అనుకుంటాను మీరు స్వప్నంలో విహారయాత్రకు వెళ్ళారనుకోండి అంటే ఆ విహారయాత్రకి వెళ్ళిన దేహంతో తాదాత్మ్యాన్ని చెందిన పురుషుడు అనమాట మీరు వాళ్ళని స్వప్న పురుషుడు ఉంటారు ఆ స్వప్న పురుషుడు మీరు యథార్థంగా మీరు స్వప్న పురుషుడా కాదు తెలివి వస్తే ఆ స్వప్న పురుషుడు మీరు కాదుగా కాబట్టి యథార్థంగా స్వప్న పురుషుడు మీరు కాదు మరైతే స్వప్నానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి స్వప్న ద్రష్ట మీరు స్వప్న సాక్షి మీరు స్వప్న పురుషుడు మీరు కాదు స్వప్న సాక్షి మీరు స్వప్న పురుషుడు స్వప్న ప్రపంచంలో అంతర్గతంగా ఉంటాడు ఆ స్వప్న ప్రపంచాన్ని దాంట్లో అంతర్గతంగా ఉండి వేగిపోతున్నటువంటి స్వప్న పురుషుణ్ణి అన్నిటినీ కూడా సాక్షిగా దర్శించేటువంటి సాక్షి మీరు అది స్వప్నం విశేషంలో ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చారు మీరు జాగ్రత్త దేహం జాగ్రత్తలో దేహం ఉంటుంది ఈ దేహంతో తాతాత్మ్యాన్ని చెందిన ఒక పురుషుడు ఉంటాడు నేను స్వామిని అంటే వీడు జాగ్రత్త పురుషుడు కాబట్టి ఈ జాగ్రత్త పురుషుడు నా యథార్థ స్వరూపం ఎలా అవుతుంది స్వప్న పురుషుడు నా యథార్థ స్వరూపం కానట్లే ఈ జాగ్రత్త పురుషుడు కూడా నా యథార్థ స్వరూపం కాదు నేను జాగ్రత్త పురుషుణ్ణి కాదు ఈ జాగ్రత్త పురుషుడు జాగ్రత్త ప్రపంచంలో అంతర్భాగంగా గ్రాహ్య గ్రాహక భావంలో ఆ చట్టంలో పార్టీగా ఉంటాడు వాడు నేను ఆ జాగ్రత్త పురుషుణ్ణి కాదు నేను జాగ్రత్ సాక్షిని ఏది స్వప్న సాక్షో అది ఏ జాగ్రత్ సాక్షి అని తెలుసుకోవాలి దీనికే మామూలు స్టాండర్డ్ దృష్టాంతం జనక మహారాజు అర్షావక్ర మహర్షిని అడిగాడు నేను నిన్ను రాత్రి కలగన్నాను కలలో నేను బిచ్చగాడిని పొద్దున్న నిద్ర లేచిన వెంటనే మహారాజుని ఇప్పుడు నేనేమిటి బిచ్చగాడినై మహారాజుగా చలామణి అవుతున్నానా లేక మహారాజునై బిచ్చగాడిగా చలామణి అయ్యేతున్నానా ఏమిటి వాటే నేను బిచ్చగాడినా మహారాజునా అని అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు నువ్వు మిచ్చగాడివి కాదు మహారాజువి కాదు రెండింటికీ కూడా సాక్షి చైతన్యమే నీ స్వరూపము అని ఆయన చెప్పాడు కాబట్టి యథా అధ్వయంచ ద్వయాభాసం తథా జాగ్రన్న సంశయ ఆ రెండు శ్లోకాలు వచ్చినప్పుడు ఈ మాత్రం హడావి చేయకపోతే అది ఆ శ్లోకాలను వ్యాఖ్యానం చేసినట్టు కాదు మీరు నిద్రపోతున్నారు ఇంకొకటి నిద్రపోతున్నారు నిద్రపోతుంటే దాహంగా నిద్రపోతున్నారు అంటే మైండ్ యొక్క కదలిక లేదు ఇప్పుడు స్వప్న ప్రపంచము దాంట్లో గ్రాహ్య గ్రాహక భావము ఉన్నాయా లేవు ఎందుకని నో మైండ్ నో క్రియేషన్స్ ఏ జాగ్రత్త అవస్థకి రండి మనస్సుని మీరు థాట్లెస్ స్టేట్ కింద ధ్యానంలో సంకల్పరహిత స్థితిలో ఉంటారు ఇప్పుడు గ్రాహ్య గ్రాహక భావము ఉండనే ఉండదు అంటే జాగ్రత్త అవస్థ ఇది మనస్సు స్పందిస్తే ఉన్నది ద్వయ భేదము మనస్సు స్పందించకపోతే కారణ నిద్రలోనూ మీకు ద్వయ ఆభాస లేదు అలాగే జాగ్రత్త అవస్థలో సమాధి స్థితిలో అంటే సంకల్పరహిత స్థితిలో వేదాంతుల సమాధి యోగుల సమాధి కాదు సంకల్పరహిత స్థితిలో కూడా మీకు ద్వయాభాస లేనే లేదు కాబట్టి ఇన్ని రకాలుగా దాన్ని అర్థం చేసుకుని ఈ జాగ్రత్త స్వప్నము వంటిది అని తెలుసుకోవాలి దీన్ని అపోజ్ చేయకూడదు నిన్న మనం చేశాను మీకు దీన్ని అపోజ్ చేయకూడదు ఆయన అలాగే చెప్తాను అండి ఇది స్వప్నం వంటిది ఎలా అవుతుందని అలా అపోజ్ చేయకూడదు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత ఎప్పుడైనా ఒక సమస్య ఒక జటిల సమస్య ఒక విషమఘట్టం జీవితంలో ఎదురైనప్పుడు ఇది గుర్తు సరే కాని అన్ని ఘట్టాలాగే ఈ ఘట్టం కూడా ఒక స్వప్నము వంటిది ఇంతకుముందు ఎన్నో స్వప్నాలు పాసానైపోయాయి ఇది కూడా పాసానవుతుంది ఇది స్వప్నము మనం గ్రహించాలి అని మీరు అనుకోగానే మనస్సు తేలిక ఆ హృదయ భారము కొంత తగ్గుతుంది ఆ విధంగా ఎప్పటికప్పుడు అనుభవాన్ని ప్రయత్నం కూడా చెయ్యాలి ఇప్పుడు ఆ రెండు శ్లోకాలకి కలిపి భాష్యం చూద్దాం ఏముంది అక్కడ వాగ్గోచరత్వమ్మా వాగ్గోచరత్వం పరమాథత అద్వయ విజ్ఞానమాత్రమనస స్పందనమాత్రం న పరమాథత ఇప్పుడు వాస్తవంగా అద్వయమైన పరమాత్మ చైతన్యమే ద్వయంగా అయిపోతుంది అజ్ఞానం చేత రెండు ముక్కలు అయి కూర్చుంటున్నాయి గ్రాహకము గ్రాహ్యము ఒకసారి అది ఖండితమైపోయిన తర్వాత అప్పుడు మీరు వాక్కుని ప్రయోగించి ఈ గ్రాహకాన్ని వర్ణించవచ్చు గ్రాహ్యాన్ని వర్ణించవచ్చు కాబట్టి అద్వయ ఆత్మతత్వము అజ్ఞానం చేత మనస్సు యొక్క స్పందన రూపముగా ప్రకటమై ద్వయము అయినప్పుడు వాగ్గోచరము అవుతుంది వాగ్గోచరత్వం అది అద్వయమైనటువంటి విజ్ఞానము యొక్క స్పందన మాత్రమే విజ్ఞానము యొక్క స్పందనకే మనస్సుని పేరు మనస్సు అంటే చలనమునకే మనస్సుని పేరు దీనికి దృష్టాంతం కాలవ కాలవ కాలవ అంటే కాలవ లేకపోతే ప్రవాహము ఆ ప్రవాహానికి కాలవని పేరు నీరుకి కాలం అని పేరు కాదు నీరుంటేనే నీరుందనుకోండి కాలం అంటారా అందరూ చెరు అంటారు ప్రవాహానికి కాలవా అని అలాగే శుద్ధ చైతన్యమునందు స్పందన ఉండాలి ఆ స్పందనకే మనస్సు పేరు కాబట్టి విజ్ఞానము స్పందిస్తూ ఆ స్పందన కారణంగా గ్రాహ్య గ్రాహక భావము ప్రకటమవుతుంది అప్పుడు వాక్కు ప్రవేశించి దాన్ని వర్ణించగలుగుతుంది కాబట్టి ఆ వాగ్గోచరత్వం అనేది ఆ స్పందన వల్ల మనస్సు చేత క్రియేట్ చేయబడినటువంటి దయానికి తప్ప ఆ పరమార్థ ఆత్మ చైతన్యానికి వాగ్గోచరత్వము లేదు ఈ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది శ్లోకం ఈ అరవై ఒకటి అరవై రెండు శ్లోకాల్ని ఇంతకుముందు స్వప్నదృక్ ప్రచరన్ స్వప్ దిక్షు వైదశసుథితాన్ అండజాన్ స్వేదజాన్ వాపీీవాశ్య సన్ని స్వప్నవికం ఇది దృష్టాంతశ్లోకం ఎలాగైతే స్వప్నంలో అని దృష్టాంత శ్లోకం దార్ష్టాంతిక శ్లోకం ఎలా ఉంటుంది కాదు ఇంకా దృష్టాంతమే కంటిన్యూ అవుతోంది ఎలాగా స్వప్న దృక్త్త దృశ్యాస్తే న విద్యంతే తృథక్ తథా తద్దృశ్యమే వేదం స్వప్న దృక్చిప్తమిషతే శ్లోకాలు గంభీరంగా ఉంటాయి ఇది అలా చదువుతుంటే అలా అనిపిస్తుంది కానీ వాటిని వ్యాఖ్యాసం చేయాలి కారికలు అంటే అలాగే ఉంటాయి సో అనివే ఈ రెండు శ్లోకాలకి భాష్యకారుల అవతారికి తోపు ఇత వాగోచరస్ అభావోద్వైతస్య ఇక్కడ రహస్యం ఏంటంటే పరమార్థ అద్వయ ఆత్మ శుద్ధ విజ్ఞానం శుద్ధ చైతన్యం అది వాక్కులకు గోచరము కాదు ఏది పరమార్థ సత్యమో అది వాక్కునకు అందదు ఏది వాక్కుకి అతుందో అది సత్యం కాదు ఇది ప్రారంభం సత్యాన్ని పట్టుకోవాలంటే వాక్కుకి దొరకదు కొన్ని వాక్కుతో దొరికి దాన్ని వర్ణించుకుంటూ కూర్చుందాము అంటే మీరు వర్ణించుకోవచ్చు అదంతా కూడా అసత్యం రెండు అదే అంటారు వాగ్గోచరస్య ద్వైతస్య వాక్కు వాక్కు యొక్క డొమైన్ గోచరం అంటే డొమైన్ వాక్ యొక్క స్పియరు అంటే వాక్కు యొక్క రంగము వాక్కు ప్రసరించేటువంటి ఆ రంగము ఆ మైదానం మైదానం ఉంటే నిరంగం మైదానం అనుకున్నారు ఏ ఏరియాలో వాక్కు ప్రసరిస్తుందో అది అది ఏమిటది ద్వైపస్య ఇప్పుడు వాక్ అనేది మూమెంట్ యు యూజ్ ఏ వర్డ్ యు డిఫైన్ ఏ థింగ్ యు యూ డివైడ్ ద థింగ్ విథౌట్ డివైడింగ్ యు కెనాట్ డిఫైన్ డివిజన్ లేకుండా డెఫినేషన్ ఉండదు డివిజన్ ఉంటేనే డెఫినేషన్ ఇప్పుడు నేను బ్రాహ్మణుడను అన్నాడనుకోండి వెంటనే మొత్తం మానవ కోటంతా కూడా రెండు ముక్కలైంది బ్రాహ్మణ అబ్రాహ్మణ ఈ రెండు ముక్కల్లో ఈ ముక్కతో నేను చెందినవాడని కొన్ని బ్రాహ్మణ కాకపోతే కొన్ని మరొకటి పెట్టుకోండి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను అలా కాబట్టి మీరు మీ గురించి ఒక్క పద ప్రయోగం మీరు చేస్తే అది మీరు డివైడ్ అయిపోతారు అక్కడే ఆ పద ఆ దోషము కలదు అద అలాగే ఉంటుంది పదం డివైడ్ చెయ్యకు ఇప్పుడు మాట్లాడు అంటే ఇంకా మాట్లాడడానికే ఉండదు సైలెన్సే ఉంటుంది ఎందుకంటే మౌనం వ్యాఖ్య యక్షిణామూర్తి మౌనంగా ఉండి ఏమని చెప్పాడంటే అరే వాక్కుకి మనస్సుకి సత్యము వాటి పేపన డివిజన్సే ఉంటాయి డివిజన్ లేని శుద్ధ అద్వయ ఆత్మజ్ఞానమే సత్యము అని చెప్పకనే చెప్పినాడు అవచనైవ ప్రోవాచ చెప్పకుండానే చెప్పాడు కాబట్టి వాగ్గోచర ద్వైతస్య అభావ ఇప్పుడు కూడా శ్లోక భాష్యాన్ని అన్వయం చేసేప్పుడు వాగ్గోచరస్య అభావ అని చేస్తే ఈ ద్వైతస్యాన్ని ఏం ద్వైతస్య అభావ అంటే ఈ పాటికి మీకు కొంత సంస్కృతం తెలిసి ఉండాలి అందుకోసం చెప్తున్నా వాగ్గోచరస్య అభావ వాక్కున గోచరమైనది లేదు బాగుంది ద్వైతస్య ఇప్పుడేం చేస్తారా మీరు వాగ్గోచరమైన మరి భాష్యకారులు ఆ ద్వైతస్య పెట్టి తర్వాత అభావ పెట్టచ్చు అంటే ఆయన కనబడితే అలా చేయమని చెప్తా ఒక శైలి స్టైల్ ఆఫ్ భాష్య వాగ్గోచరమైన ద్వైతము అభావము ఇది వాస్తవంగా లేదు ఎందుచేత ఎందుచేతంటే ఇప్పుడు శ్లోకం చూడండి స్వప్న దొరక ఈ స్వప్నాన్ని చూసి వాడు ఉన్నాడు స్వప్న పురుషుడు స్వప్న పురుషుని తీసుకోండి వీడు స్వప్నే ప్రచరన్ స్వప్నంలో ఇటు అటు సంచారం చేసేస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు దిక్షు దశసు పది దిక్కులు తిరిగేస్తున్నాడు విమానం ఎక్కేసి పైకి వెళ్ళిపోతున్నాడు దిగేస్తున్నాడు కార్లెక్కేసి నడిచేస్తున్నాడు పది గట్టుకు వెళ్ళిపోతున్నాడు అంటే పది దిక్కుల్లోనూ తిరిగేస్తున్నాడు తిరిగేస్తూ చూస్తున్నాడు వేటిని చూస్తున్నాడు ఈ దిక్కులలో ఉన్నటువంటి ప్రాణులను చూస్తున్నాడు ఏ ప్రాణులు అండజాన్ స్వేదజాన్ వాటి జీవాన్ పశ్యతి అంటే బృడ్డు నుండి పుట్టే చూస్తున్నాడు అంటే పక్షులను చూస్తున్నాడు స్వేదజాన్ అంటే క్రిమి కీటకములను అంటే మురికి నుండి పుట్టేవి క్రిమి కీటకము మొదలైనవి వాటిని చూస్తున్నాడు ఉపలక్షణం అంటే మ్యామల్స్ మనుషుల్ని జలాయుధ అంటారు మేమల్స్ మనుష్యులు సో వీటిని మనుష్యుల్ని చూస్తున్నాడు ఇంకా ఇతర ప్రాణులని చెట్టు చేపలు ఉద్భిజ్ఞములు అంటారు వాటిని చూస్తున్నాడు పది దిక్కులు ఈ ప్రాణులన్నీ చూస్తూనే ఉన్నాడు సదా మొత్తం స్వప్నం ఎంతసేపు నడిచిందో అంతసేపు కూడా ఈ సకల ప్రాణులని చూసేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రశ్న వీడి ఇన్ని రకముల ప్రాణులను స్వప్నంలో చూసేస్తున్నాడు కదా ఈ ప్రాణులన్నీ వీడి చిత్తములో అంతర్భాగమై ఉన్నాయా వీడి చిత్తమే అలా కనపడుతోందా లేక వీడి చిత్తము కంటే స్వతంత్రంగా వేరుగా నిలిచి ఉన్నాయా వేరుగా నిలిచి లేవండి అదంతా కూడా అిత్తమే ఆ చిత్తమే ఇలా అంటే నేను ఆ చిత్తమే అలా అంటే ఏనుగు ఆ చిత్తమే అలా అంటే నేను ఏనుగును చూస్తున్నాను అంతా ఆ చిత్తమే ఆ చిత్తం కూడా వాడే ఇప్పుడు తర్వాత శ్లోకం చూడండి స్వప్నదృక్ చిత్తదృశ్యా అవన్నీ అంటే ఆ మనుషులు గంధర్వులు యక్షులు పిశాజులు దెయ్యాలు భూతాలు పక్షులు పశువులు చెట్లు చేపలు ఇవన్నీ కూడా వీడు ఈ స్వప్నం చూసి వాడు ఉన్నాడు స్వప్న పురుషుడు అంటారు వాడిని ఈ స్వప్న పురుషుడు వీడి యొక్క చిత్తములో అవి దృశ్యములు చిత్తము చేత దృశ్యములు తా పృథక్న విద్యంటే వీడి చిత్తము వేరుగా లేవు రేపు కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో und worden und worden und worden